विद्वान ना ्रम्हणो विद्वा कदा चेती अटी इंटर पार्थिफेट अवकाश उ नैक्स्टे तस्वीर शारीर आत्मा यहा पूरा मनोमयात అన్నోంతర ఆత్మా విజ్ఞానమయై పూర్ణ స వ ఏషపురుషవిధవ తన్వయపు శిర అరుతపక్షర పక్ష ఆత్మా మహఃపుచ్చా తదప్యేష శ్లోకో మనోమయ్యంతరమ పూర్వ శారీర స ఆత్మాయత్స్ మనోమయాత్స్ ఏదది పూర్వం అది తస్మాత్ ప్రాణమయం కాబట్టి ప్రాణమయాత్ మనోమయాత్మా మనోమయ అభ్యంతర అన్యోంతరాత్మా విజ్ఞానమయ పూర్ణ కాబట్టి ఈ మనోమయం ఏదైతే ఉందో దీనికి లోపల ఉన్నటువంటిది అంటే లోపల అంటే అంతరం సూక్ష్మం నేను చూస్తున్నాం కదా సూక్ష్మం వ్యాపకత్వాత్ వ్యాపకత్వాత్ ఇది ఇది విజ్ఞానమయ ఏమిటండి విజ్ఞానమయం ఈ మనోమయానికి విజ్ఞానమయానికి తేడా బాగా తెలుసుకోవాలి అంటే సంకల్ప వికల్పాత్మకం మనహ నిశ్చయాత్మకం బుద్ది ఇది మీకు తెలుసు కాబట్టి సంకల్ప వికల్పాలు చేసేటువంటిది మనస్సు నిశ్చయించేటువంటిది బుద్ధి అని కాని ఇక్కడ ఒక్క తప్పు చేస్తారు ఏమిటంటే సంకల్పే వికల్పాలు చేసేటప్పుడు మనసు ఉంది గనక మనసు కర్త అనుకుంటూ ఉంటారు మనసు కరణం దేహం ఎట్లాగైతే కరణమో ప్రాణం ఎట్లాగైతే కరణమో ఇంద్రియాలు ఎట్లాగైతే కరణమో మనసు కూడా కరణమే సంకల్ప వికల్పాలు నడుస్తాయి కానీ కర్త అది కాదు ఎప్పుడైతే కర్మ చేయడం నిశ్చయం అవుతుందో అప్పుడే కర్త నిశ్చయం చేసేటువంటి వాడు కర్త నిశ్చయం చేసేది మనస్సు కాదు సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటది కానీ నిశ్చయించేటువంటిది కాదు కనుక నిశ్చయ విజ్ఞానై నిశ్చయ విజ్ఞానై ప్రమాతృరూప విజ్ఞానమయ కోశ అది ప్రమాతృ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి వాడు నిర్వర్తిత ఆత్మ దాన్ని నిర్వర్తించేటువంటి వాడు నిర్వర్తిత ఆత్మ निश्चय विज्ञा निर्वर्ति आत्मा विज्ञाम कोश का निश्चय डिड़ कर्त वस्ता चाल चला इंपारटंट प्रमात रूप प्रमात रूप प्रमात प्रमा निश्चय कर्त ఎవడైతే ఉన్నాడో అతడు కాబట్టి విజ్ఞానమయ ఆత్మ సినిమయ ఆత్మ కర్తభవతి కర్తభవతి కర్త అవుతూ ఉన్నాడు మనోమయ ఆత్మ కర్త కాదు సంకల్ప వికల్పాలు చేస్తుంది అంతే నిశ్చయించలేదు నిశ్చయించేటువంటిది బుద్ధి గనక కర్త ఇక్కడ వస్తున్నాడు కర్తృత్వం అనేటువంటిది ఇక్కడ కలుగుతుంది కర్తృత్వం ఇక్కడ ఉంది భోక్తృత్వం కూడా ఇక్కడే ఉంది చేసేటువంటి వాడే అనుభవించాలి కర్త ఇక్కడే భోక్త ఇక్కడే ఇప్పుడు మనం వచ్చిన దాన్ని బట్టి చూడండి అన్నమయ కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం దగ్గరకు వచ్చాం ఇక్కడ కర్త ఇది బుద్ధి ఇంకేమి లేదు ఇప్పుడు మనోమయానికి విజ్ఞానమయానికి తేడా ఒక్కటే అంతఃకరణ ప్రాణమయం వరకు అంతఃకరణ లేదు అన్నమయం అన్నప్పుడు కేవలం దేహం ప్రాణమయం అన్నప్పుడు వాయు సంచారం ఎంత ఆగంత దాంట్లోనే పంచవాయువులు ఇంతవరకే ఉంది కాబట్టి తెలుసుకోవడం అనేటువంటిది బుద్దిలో చైతన్యం భాషించడం అనేటువంటిది ఎక్కడ జరుగుతుందంటే మనోమయం దగ్గర నుంచి జరుగుతుంది కనుక అది మనోమయం విజ్ఞానమయం ఇవి రెండు తెలుస్తూ ఉన్నాయి ఈ రెండు కూడా అంతఃకరణకు సంబంధించినవే ఎందుకని మనస్సు బుద్ధి మనస్సు అది మనోమయం బుద్ది విజ్ఞానమయం ఏంటి కన్ఫ్యూజన్ క్లియర్ కదా ఇది సంకల్ప వికల్పాత్మకం అది నిశ్చయాత్మకం తత్వబోధలు వినలేదా మీరు అంతే కదా ఇంకేముంది ఇక్కడ క్లియర్ కాకపోతే అక్కడ ఒక్కటేమిటంటే తేడా దేహం కరణం చూడతమాష దేహం కరణం అంటే ఇన్స్ట్రుమెంట్ నాకు పరికరం ఎందువల్ల భోగాయతనం భోగాయతనం శరీరం ఇందువల్ల ఒక్కొక్క టెక్స్ట్ విని అలా మర్చిపోతుంటే ఏమీ లేదు వేదాంతం రీటైన్ చేసుకుంటేనే ఇప్పుడు తత్వబోధ కనుక క్లియర్ గా మనసులో ఉండింటే ఈ క్వశ్చన్ లేదు ఇప్పుడు ఇట్లా నన్ను చూస్తా ఉన్నా చూడటానికి అర్థం ఏంటో తెలుసు వెరీ వెరీ సింపుల్ వెరీ వెరీ సింపుల్ అది ఉండాలి మనసులో ఉండాలి భోగాయతనం శరీరం కాబట్టి దేహం ఏదైతే ఉందో ఇది భోగాయతనం ఎందుకని మన అనుభవాలు ఇక్కడే తిరిగేది ఇక్కడ అనుభవించడానికి ఇదో షెల్టర్ భోగాయతనం తర్వాత ప్రాణం ప్రాణం లేదనుకోండి దేహం ఉండే ఉపయోగం శవం కాబట్టి అది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ ఓకే ఇంద్రియాలు లేవు అనుకోండి కళ్ళు లేవు ఐదో వంతు ప్రపంచం చెవులు కూడా లేవు రెండు వంతులు పోయింది ఒక వంతు అటు పోయింది రెండో వంతు పోయింది ఇట్లా కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఇవి కూడాను కరణాలే ఇన్స్ట్రుమెంట్సే చెవుల ద్వారా శబ్దాలు వింటున్నాను ముక్కు ద్వారా వాతను చూస్తున్నాను కళ్ళ ద్వారా రూపాలను చూస్తున్నాను నాలుగు ద్వారా రుచి చూస్తున్నాను చర్మం ద్వారా స్పర్శను తెలుసుకుంటూ కాబట్టి శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నాయో శ్రోత్రాది ఇంద్రియాల ద్వారా నేను తెలుసుకుంటూ అవి కూడా కరణములే ఇన్స్ట్రుమెంట్స్ మనసు సార్ అది కూడా ఇన్స్ట్రుమెంట్ అది కూడా ఇన్స్ట్రుమెంట్ ఎందుకు దాన్ని కూడా ఇన్స్ట్రుమెంట్ అనాల్సి వస్తుందో పరికరం అని నిశ్చయించేది బుద్ధే బుద్ధి నిశ్చయించడానికి మనసు పనిచేయాలి ముందు ఇది రెండు తెచ్చిపెడితే అది డిసైడ్ చేస్తుంది సినిమాకు పోవాలి అనే ఆలోచన వచ్చింది అనుకోండి ఇది రెండు సినిమా తెచ్చిపెడుతుంది ముందు ఎక్కడైనా సరే అదే మనసు అంటే ఇదంతా చెప్పాను మీకు మరిచిపోవడం వల్లే రెండోసారి చెప్తాను సంకల్ప వికల్పాత్మక మనహ పోయి హోటల్లో ఫస్ట్ ఏంటి మనసే సార్ ఒక ప్లేట్ ఇడ్లీ సాంబార్ అచ్చ దోస ఎందుకో దిశ చాలా ఉండయి అక్కడ కాబట్టి ఇదే అదే అదే ఇదే అన్ని దిశకి వచ్చి మనసు పెట్టేస్తుంది అసలు మనసే లేదనుకోండి ఏం తినాలన్నా బుద్ధికి తెలియదు అందువల్ల కరణం అంటే बुद्धि पोई देह पिशाचिम तुम्हें अब का <की> बेटा अर्थम इनको अंदवल खरण तीन देहम्लो మసాలా గారి తినాలా పళ్ళు లేవు ఎప్పుడు ఇది అయ్యేది పెద్ద హోటల్స్ అస్సలు పోలేము ఎందుకని మన పక్కన ఇంకో టోకెన్ పట్టుకుని నిలబడుకొని ఉంటాడు ఇప్పుడు నువ్వు తిరుపతిలో చూస్తే ఇదే వ్యవహారం మనం కూతురు తింటుంటాం పైన ఒకటి ఉంటాడు నువ్వు చూస్తుంటే తినేది ఎందుకంటే మనం లేచిపోతే ఒకటి సీట్ రాదు ఇటువంటి చోట గంట సేపు మసాలా గారని లోపల నానబెట్టాలి వాడు పప్పు నానబోసి దాన్ని రుబ్బి రుబ్బి తీసుకొచ్చి మనగ వేడితే ఇప్పుడు మనం మళ్ళీ వేరే గ్రైండర్ లో వేయాలి పళ్ళు లేని అందువల్ల ఏంటి ఇప్పుడు దంతాలు ఎప్పుడైతే లేవో దేహం ఇన్స్ట్రుమెంట్ ఉంది నోరుంది తినడానికి మళ్ళీ దంతాలు చూడండి అందువల్ల కట్టించుకొని తినడం ఇన్ని కరణాలు సహజంగా కరణం అంటే నాచురల్ గా వచ్చింది కట్టించుకున్నది అది ఒక కరణం కాబట్టి మనసు కూడాను ఇక్కడ ఏమున్నాయో దాటిని విచారణ చేస్తుంది అంటే ఇవి ఉన్నాయి అవి లేవు సంకల్పం వికల్పం సంకల్పం వికల్పం సంకల్పం వికల్పం డిసైడ్ చేసేది ఎక్కడ వస్తుంది అంటే విజ్ఞానమయ్య కోశంలోనే వస్తుంది కారణం ఏంటి నిశ్చయ విజ్ఞాన నిశ్చయ విజ్ఞానం ప్రమాతృరూప కాబట్టి ఇక్కడ ప్రమాత ఇది అని డిసైడ్ చేయాలి ఇది అని డిసైడ్ చేయాలంటే జ్ఞానం ఉండాలి మనసుకు ఆలోచనలున్నాయి జ్ఞానం లేదు వచ్చిన బాధ జ్ఞానం ఉంటే మనసు డిసైడ్ చేస్తుంది స్వామిజీ మనసు వేరా బుద్ధి వేరా రెండో ఒకటేసారి ఎన్నో సార్లు చెప్పాను కదా అంతఃకరణం ఆలోచన చేసినప్పుడు మనసు నిశ్చయించేటప్పుడు బుద్ది సంకల్ప వికల్పాత్మకం నిశ్చయాత్మకం బుద్ధి కాబట్టి దేహం మనకు పరికరం భోగాయతనం ఇంద్రియాలు అంతే ప్రాణం అంతే మనసు అంతే ఇవన్నీ కూడాను కరణాలు ఏది మనము భోగాలను అనుభవించడానికి ఇవి కరణాలు భోక్త ఎవరు ఎవడైతే విజ్ఞానంతో నిశ్చయిస్తూ ఉండాడే వాడు భోక్త ఇక్కడ అహం వృత్తి విషయార్టెంట్ అహం కర్త అహం अहम वृत्तिषय अंत वृत्तेना स्वामीजी वृत् मनस नृत्तिदा वृत्ति वृद्धि निश्चयात्मक अंतरण वृद्धि संकल विकलत्मक अंतरण वृद्धि मनोमय निश्चयात्मक అంతఃకరణ వృత్తి విజ్ఞానమయం సీ ద డిఫరెన్స్ అక్కడ ఆలోచనలే ఉంటాయి ఆలోచన ఉండిపోయే లేదు డిసైడ్ చేయాలి నిశ్చయ విజ్ఞానం ఇక్కడ వస్తూ ఉంది అది అది కాబట్టి అహం వృత్తి విషయ ఎప్పుడైతే అహం వృత్తి విషయ నేను అహంకర్త అనేది వచ్చిందో అహం వృత్తి ఉంది గనక ఇదం వృత్తయ దానికన్నా అన్యంగా ఏవైతే ఉన్నావో అవి ఇదం ఇది ఇది ఇది కాబట్టి ప్రపంచంలో ఏవైతే మనకు తెలుస్తూ ఉన్నాయో అవన్నీ ఇది ఇది ఇది ఇది అని తెలుస్తూ ఉన్నాయి అని చెప్తుందే ఇప్పుడు ఇదే వస్తు వికల్ప హేతు చూసింది వస్తు వికల్ప హేతు ఇన్ని ఉన్నాయి గనక అది వేరు ఇది వేరు ఇది వేరు అది వేరు అని చెప్పేసి మనసు నిర్ణయం చేస్తూ వాటిని పెడుతూ ఉంది మన ముందు నిశ్చయించేటప్పుడు ఏది నాకు అవసరమో అది నిర్ణయించడం జరుగుతూ ఉంది కాబట్టి ఇదం వృత్తులు అహం వృత్తి మీద ఆధారపడి ఉన్నాయి వృత్తయస్త్వహం వృత్తి ఆశ్రిత వృత్త అహం వృత్తి ఆశ్రి అర్థార్థు కాబట్టి నేను అనేటువంటి వృత్తి ఏదైతే ఉందో అహం భావన అహం కర్త ఇది విజ్ఞానమే కోసం దీనికి అన్యంగా ఏవైతే తెలుస్తున్నాయో ఇవన్నీ కూడా మనోమయంలో ఉంటాయి వీటిని ఇది తెలుసుకుంటూ ఉంది దీనికి ప్లేస్ చూడండి ఇది కూడాను పురుషాకారంలో ఉంది పురుష విధయేవ అంతే పురుషాకారంలో ఉన్నట్టుగా అన్వయం తేన ఈష పూర్ణహ చూచారు ఇప్పుడు తేన ఈష పూర్ణహ తేనా విజ్ఞానమయ్యన ఏషనోమయం ఎందువల్ల మనసు ఆలోచనలు చేస్తూ ఉందనుకోండి ఆ మనసు ఆలోచనలు చేస్తూ ఉంటే ఈ బుద్ది కనుక దాంట్లో పూరింపబడకపోతే ఏది కావాలని నిర్ణయించలేదు కాబట్టి మనసు ఆలోచన చేస్తుంది ఇడ్లీయా దోశ ఇడ్లీయా దోశ అక్కడ బుద్ధి ఉండాలి ఉంటేనే డిసైడ్ చేస్తుంది కాబట్టి దాంట్లో పూరింపబడి ఉంది తేనైష పురుష విధ ఏవా కాబట్టి ఇది కూడాను పురుషుడిలాగే ఉంది ఎట్లా తస్య పురుష విధతాం అన్వయం పురుష ఆ పురుషుడికి శ్రద్ధవ శర శిరస్యముట తెలుసా శ్రద్ధ చూచరా శ్రద్ధ శ్రద్ధవాన్ అచ్చ కొన్ని మాత్రం బలే ఉంటాయి దీనికి వేదాంతమే అవసరం లేదు కొందరు మన ఏవా అన్న వంటి కారణం బంధ ఉపన్యాసాలు చెప్పే వాళ్ళకుంటాయి వాళ్ళ మనసులో కంఠస్థాలు అవి విని విని విని వినే శ్రోతలకు వస్తాయి వాళ్ళు అవే పెడుతుంటారు వీళ్ళకి అవే అది ఇంకేం లేదు కొన్ని కొన్ని అట్లా ఉంటాయి కాబట్టి పోని శ్రద్ధవాన్ లభతే జ్ఞానం కనుక శిరస్సు ఏమిటో తెలుసా శ్రద్ధ శ్రద్ధ ఉన్న వాడికే జ్ఞానం వచ్చేది శ్రద్ధ లేకపోతే వచ్చేందుకు అవకాశమే లేదు ఇది ప్రమాతృ రూపై నిశ్చయ విజ్ఞానై ఇది జ్ఞానానికి సంబంధించింది కనుక శ్రద్ధ శిరస్సు అయింది ఏ యొక్క రంగం సరే ఒక్కటే గుర్తుపెట్టుకోండి ప్రగతిని గనక మనం సాధించాలి అని అనుకుంటే అర్హత అవసరమే కాదని నేను చెప్పడం లేదు అవకాశాలు కూడా అవసరమే కాని శ్రద్ధ చాలా ఇంపార్టెంట్ బాగేనండి శ్రద్దతో పోల్చి చూస్తే ఈ రెండు చాలా చిన్నవి ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఆధ్యాత్మిక రంగంలో క్వాలిఫికేషన్స్ ఏమి ఉపయోగం లేదు ఉంటే ఉపకరిస్తాయి కొంతవరకు శ్రద్ధ కలిగిన వాడికి శ్రద్ద కలిగిన వాడికి విద్యార్హతలు ఉపయోగిస్తాయేమో కానీ శ్రద్ద లేని వాడికి ఎంత విద్య ఉండి కూడా ఉపయోగం లేదు నంబర్ వన్ నంబర్ టూ అవకాశాలు శ్రద్ద ఉన్నవాడికి అవకాశాలు ఉపకరిస్తాయి శ్రద్ధ గనక లేకపోతే అవకాశాలు అసమర్థతను పెంచుతాయి అంతకని లేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటా మనకు ఏమి లేకపోయినా పర్వాలేదు శ్రద్ద ఉంటే చాలు అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాకపోతే ఒక మాట చెప్తా ఇప్పుడు నేను ఇట్లాంటి రెఫర్ చేయను ఇప్పుడు రామకృష్ణ మట్లో స్వామి రంగనాథానంద్ ఉన్నారు కదా ఆయన క్వాలిఫికేషన్ ఏంటిలేదు చిన్న వయసులో తొమ్మిది సంవత్సరాల వయసులో వెళ్లాడు అక్కడికి వెళ్ళినప్పుడు పాపం ఆయన్ని పాత్రలు కడగమని చెప్పారు అక్కడ వెజల్స్ క్లీనింగ్ అది చేస్తూ వచ్చాడు పాపం ఆ తర్వాత కొంతకాలానికి కాయగూరలు కట్ చేయమన్నారు వెజిటబుల్స్ కట్ చేసుకుంటూ ఆడున్నాడు ఇది కిచెన్లో మొదట పాత్రలు శుభ్రం చేశాడు తర్వాత వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాడు ఆ తర్వాత పొయ్యి కూరగాయలు లేవడం ఆ తర్వాత ఒక గ్రంథాలయంలో పుస్తకాలు అందించడం వాల గ్రంథాలయంలోనే లైబ్రరీ బాయ్ తరువాత లైబ్రేరియన్ ఆ తరువాత ఆయన బుర్రే ఒక లైబ్రరీ ఇట్స్ ద మూవింగ్ లైబ్రరీ ఇట్స్ ద మూవింగ్ లైబ్రరీ ఎందుకంటే జ్ఞానం కలిగిన వాళ్ళని ఎవరు కాదంటారు చెప్పండి ఇప్పుడు ఆనంద అద్వైత సిద్ధాంతం అయినా విశ్వేశ్వర కేవలం ద్వైతే ద్వైతమే అయినా ఆయన కనపడగానే స్వామీజీ పాదాల మీద పడ్డా మీరు అనేక సార్లు చూసారు ఆయన క్వాలిఫికేషన్ ఏంటి స్వామీజీ క్వాలిఫికేషన్ ఉంది ఆయన క్వాలిఫికేషన్ ఏంటి స్వామీజీ డిగ్రీ పుచ్చుకున్నాడు ఆయన క్వాలిఫికేషన్ ఏంటి ఏమి ఎందుకో తెలుసా ఆయన సన్యాసం పుచ్చుకున్నది ఆరో సంవత్సరం ఇంకా ఏం క్వాలిఫికేషన్ వస్తుందో చెప్పండి హిటుక్ సన్యాసం హీ వాజ్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఆరో సంవత్సరంలో సన్యాసం పుచ్చుకున్నటువంటి మహానుభావుడికి ఏ క్వాలిఫికేషన్ వస్తుంది చెప్పండి కాని వాళ్ళంతా లోక పూజితులు అయ్యారు ఎందుకో తెలుసా శ్రద్ద వాళ్ళు దేని మీద ఉండారో ఆ విషయంలో శ్రద్ధ కలిగి ఉండరు రెండవ దాని మీద శ్రద్ధ అప్పుడేదో వస్తుంది అర్థమవుతుందే బాగా చదువుకున్నటువంటి వాళ్ళకి జ్ఞానం వస్తుంది ఏ చదువు వాళ్ళకి శ్రద్ధతో జ్ఞానం వస్తుంది చదువు ఉన్నా శ్రద్ధ లేకపోతే జ్ఞానం రాదు చదువు శ్రద్ధ రెండూ లేదనుకోండి శ్రీమతే రామానుజాయ నమ ఇంకంతే అర్థమవుతుంది అందువల్ల శ్రద్ధ ఇవ శరహ శ్రద్ధ ఇవ ఇంకా నన్ను అడిగితే శ్రద్ధ ఒక్కటే ఉండాలంటాను శ్రద్ధ శరస్సు అది వేరే విషయం శిరస్సులో ఉండదగింది శ్రద్ధ ఎందువల్ల జ్ఞానానికి శ్రద్ధే ప్రధానంగా ఉంది గనక ఋతం దక్షిణపక్ష సత్యముత్తరపక్ష రెండు ఒకే అర్థం కదా ఋతమన్నా సత్యమన్నా వీటికేమైనా డిఫరెన్స్ చెప్పున్నానా నేను ఎక్కడా శిక్షావళిలోనే శిక్షిలోనే ఎక్కడో కాదు శిక్షావళిలోనే చెప్పడం జరిగింది కాబట్టి శాస్త్రోక్తమైనటువంటి జ్ఞానం ఏదైతే సత్య జ్ఞానం నీ మనసులో ఉందో అది ఋతం సరేనా దాన్ని ఏదైతే నువ్వు ఆచరణలో కరచరణాదుల ద్వారా ఆచరిస్తూ ఉండవో ఇది సత్యం ఈ రెండు రెండు రెక్కల్లాగా ఉండాలి అంటే ను ఆచరించేటువంటిది నీ పంద సత్య పంధి ఉండాలి ఒకవేళ నువ్వు సత్య పంధ అనుకోవచ్చు అది కాకపోవచ్చు సార్ అది సత్య పంధాగా కూడా నువ్వు తెలుసుకుని ఉండాలి కొందరు చెప్తారు నేను సత్యం మాట్లాడాను అంటాడు ఎస్ కరెక్టే అతను చెప్పేది కరెక్టే ఎందుకని అతనికి ఏ తెలుసు చెప్తున్నాడు కానీ అతనికి తెలిసింది సత్యం కాదు అది అందువల్ల ఋతం సత్యం రుతం దక్షిణ పక్ష సత్యం ఉత్తర పక్ష ఆత్మా చూసావా యోగం అంటే ఇక్కడ సమాధానం సమాధానం అంటేంటి సమాధానం కిం చిత్త్రత ఎక్కడొచ్చింది బా భలే భలే భలే భలే భలే బలే బలే చిత్త అది సమాధానం కాబట్టి ఎవరికైతే చిత్త ఏకాగ్రత ఉంటుందో సమాధాన స్థితి ఉంటుందో అటువంటి వారే జ్ఞానాన్ని పొందే అవకాశాలుంటాయి ఎందుకని ఆశలేషన్ లోదనుకోండి మనం చెప్తుంటే వాళ్ళు కూడా అర్థమవుతా ఉంటుంది కాబట్టి చిత్త ఏకాగ్రత ఉండాల ఇది యోగం ఇది ఆత్మ ఎందుకని ఎట్లాగైతే ఈ పక్షాలకి రెక్కలకి తలకి మధ్య భాగం ఎట్లాగైతే ఆధారంగా ఉందో అట్లా చిత్త ఏకాగ్రత జ్ఞానాన్ని పొందడానికి ఆధారంగా ఉండాలా నెక్స్ట్ మహుచం ప్రతిష్ఠ మహహ మహత్తం హిరణ్య గర్భతత్వం ఈశ్వరూ చాలా పెద్ద విషయం మహత్తత్వం కాబట్టి ప్రధమజం ప్రధమజం అంటే మొట్టమొదట పుట్టినవాడు హిరణ్య గర్భ బ్రహ్మ अर्थम प्रथम इधक पदम महध्यक्ष महध्यक्ष अंत पूज्यूज प्रथम वंदनी प्रथम प्रथम वंदनी अरण्यभ आय महापुच् प्रतिष्ठ चूचारा इपड़ क्रिंद भाग उद्यम प्रतिष्ठ आधार अदी आयन अदे स्वामीजी ఇక్కడ సడన్ గా ఉన్నట్టుండి ఎందుకలా తీసుకొని రావాల్సి వచ్చింది అని అంటే ఏ జ్ఞానాన్ని అయితే నువ్వు పొందుతూ ఉన్నావో ఆ జ్ఞానము ఈ సృష్టికి సంబంధించినటువంటి విషయంలో నుంచి నువ్వు గ్రహిస్తున్నావు ఈ సృష్టిలో ఏముంది నియతి నియతి ఉంది ధర్మం ఉంది ఆ ధర్మ రూపంలో ఉండేవాడెవరు మహహిరణ్య గర్భ ఈశ్వరుడే ధర్మ రూపంలో ఉండేది దైవమే కాబట్టి సృష్టి విశ్వం विश्व में ये, नियती, आर्दर, आर्दर ये दे उन्दो, आ धर्म उन्नायो निर्डर आर्डर एम परमा स्वरूप गन नि दी आधार अर्थंस विश्व धर्म आधारको अर्थंस अह पुम प्रतिष्ठ तदप्येश्लोको भवती उत्तर श्लोक वक्ष्यति ఈ విషయాన్ని తర్వాత శ్లోకంలో తీసుకుని రాబోతున్నాడు ఇది విజ్ఞానమయ కాబట్టి విజ్ఞానమయ కోశ ఆత్మభవతి ఎప్పుడు పూర్వాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ కాబట్టి మనోమయాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు మనోమయ ఆత్మ నీవు అని చెప్పాడు తర్వాత అన్యవంతర ఆత్మ కాబట్టి ఎప్పుడైతే విజ్ఞానమయ అని అన్నాడో నువ్వు మనోమయం కాదు అని అర్థము కాబట్టి ఇప్పుడు అది నిర్ణయం చేయాలి మనోమయం కాదు ఇంకా విజ్ఞానమయం విజ్ఞానమయం ఆత్మ ఇది విజ్ఞానమయ ఆత్మ విజ్ఞానమయ కోశ ఆత్మ నభవతి విజ్ఞానమయ కోసం కూడాను ఆత్మయ్యేందుకు లేదు ఎందుకని చెప్పనా విలయా విలయా మనోమయ వికారవత్ దేహాదివత్ విలయాద్యవస్తత్ విలయా అవస్థత్వాత్ కాబట్టి ఇక్కడ ఒక ఏంటి ఉంది ఏంటి లయించిపోయే అవస్థ దేహాదివత్ దేహం నిద్రలో సుషుప్తులు విలీని దేహం లయించిపోయింది కదా మనసు బుద్ధి విజ్ఞానం ఉంది అక్కడ విజ్ఞానమయం ఉందే లేదు కాబట్టి విలయా దేహాధిపత్ దేహం ఎట్లాగైతే లయించిపోయిందో అట్లాగే ఈ విజ్ఞానమయ కోశం గూడను లయించిపోతూ ఉంది కనుక విజ్ఞానమయ కోశ ఆత్మ నభవతి ప్లీజ్ ఇప్పుడు అన్యోంతర ఆత్మ ఆనందమయారో ఇప్పుడు విజ్ఞానమయం కూడా మనం కాదని తెలిసిందే ఇప్పటి నాలుగు కోశాల్లోకి వచ్చాం మొట్టమొదటి వినండి अन्मय कोश अन्नमयशं दच्चेप प्रयोजनमेट तसा मन दिन विषय वस्तु व्यक्त धड़ात्म ची नाव कलीम अभी का नच्छा आ तरवा अन्तराणमय प्राणमये आत्मा अब नाणमय गन देह ना కాబట్టి నియతితో జరుగుతూ ఉంది గనక ఈ ప్రపంచం నాది అని అనుకోవడం తప్పు కాదు ఏది ఉండినా తప్పు లేదు కాని అది పోకూడదు అనుకుంటే మాత్రం లాభం లేదు ఇవన్నీ ఈవెనింగ్ క్లాసెస్ లో చెప్తూ ఉండేవి వాటికి బేస్ ఇది కాబట్టి ఏమన్నా ఉండనండి మనకు మన చుట్టూ ఎందరన్నా ఉండనండి కానీ వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు అనేది ఎప్పుడైతే నీకు తెలుసో ఉండారని నీకు తెలుసు సరేనా ఆ విషయంలో ఎప్పుడైతే నువ్వు దేహమే నేను ఇక్కడే ఉన్నాను అన్ని సంబంధాలున్నాయి ఈ సంబంధాలు శాశ్వతం కాదు అని తెలుసుకుంటే అక్కడక్కడ జరిగేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటికి దుఃఖాన్ని పొందకుండా విడిపడిపోతావు ఆ తరువాత దేహాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటావు ఏమని ఏమయ్యా తగ్గిపోతున్నా నువ్వా ఎవరు చెప్పారు తగ్గిపోయావాని కొందరు తగ్గిపోతున్నానని బాధపడుతుంటే కొందరు పెరిగిపోతున్నానని బాధపడుతుంది ఇదంతా దేహం పెరిగితే పెరగని తరిగితే తరగని ఎందుకని పెరిగేదాన్ని పెరుగుతుండగా తరిగేదాన్ని తిరుగుతుండగా తెలుసుకున్నవాడిని నేను ఇంకీ బాధ లేదు దేహాన్ని గురించి ఎప్పుడైతే ప్రాణమయ నేను అని అనుకున్నాడు ప్రాణమయ కోసం ఎగిరిపోయినాయి చాలా బాధలు దేహానికి సంబంధించి కొందరండగా నేను పొట్టిగా ఉన్నాను ఈ బాధలు ఇంక చెప్పలేం అందుకని ఇదేంటిది ఇట్లేసుకోవాలి ఇట్లే ఏంజల్స్ పోయినట్టే కాబట్టి వెనకేమో ఎత్తుగా ఉండాలా చెప్పులు వేసుకోవాలా ఇటువంటి వేసుకొని చెప్పక చకచక పోలేము పోతే తర్వాత అందుకని అతనికి ఇది మార్లే షోరూం వ్యవస్థ ఇదే షోరూమ్ వ్యవస్థ ఈ బాధలంతా అయ్యే పని కాదు ఇది అందువల్ల పొట్టిగా ఉండేవాడు నేను పొడుగ్గా ఉండాలి అని అనుకోని పొడుగ్గా ఉండేవాడు చెప్పలేవు నడిచి ఇది తెలుసా దేహం నేను అనుకోవడం వల్ల వస్తున్నాయి చాలా ను ఇది ఎంత తమాషాగా ఉంటుంది అంటే దీని జ్ఞానం అవసరం లేదు పెద్దలకుంటాయి పిన్నలకు ఉంటాయి చదువున్న చదువు లేకుంటాయి మేము మొన్న ఒక కుంకని చిన్నోడిని అంత ఉంటాడు వాడిని ఒక షూటింగ్ తీస్తున్నాం వాడి మీరు చూశారు కదా దాంట్లో గుడి పూజ ఆ కుంక వాడికి కొద్దిగా ఆనకట్టయింది సరేనా ఎంతసేపుడి కవర్ చేస్తాడు అది దాన్ని కవర్ చేస్తాడు అసలు అది కాదు లేకపోతే ఇంకా బాగుంటాడు కానీ అక్కడ ఏంటంటే ఇది కనపడుతుంది ఏమని ఇది చూడండి దానికి ఏం కావాలి ఇప్పుడు వయసు అవసరం లేదు ఏమవసరం లేదు పాపం తెలియక ఆ బాధలు అదే కానీ పెద్దవాళ్ళు అయితే మనం ఏదైనా అడిగాను అదేమైంది ఆ విషయం ఒక చెప్పను ఏం కాలేదు ఎందుకు వచ్చిన బాధలు సారివి ఎందుకు వచ్చిన బాధలు ఇప్పుడు ఈ మాంజా ఏంటి మాంజా మాంజా కూడా అదే కాబట్టి ప్రాణం అయిన వస్తే ప్రాణం తేలికైపోతుంది ఎందుకు తెలిసి మాంజాలు పోతాయి గందరగోళాలు పోతాయి సరేనా ఇప్పుడు దీనికి మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు ఈ దేహానికి ఇంకో దేహం దానికి ఎట్లా తెలిసి ఇప్పుడు ఈ పక్క నుంచి ప్రగతి దాన్ని చూసి ఇంకొకటి ఈ పక్క చీలికలు పేలికలు పూర్వం ఎవడైనా కొట్లాట జరిగితే చించేస్తే వాడు అట్లా వచ్చేవాడు ఇప్పుడు కొత్త షర్త్ ఆ విధంగా ఇదంతా దేహాత్మ బుద్దే ఇంకేం లేదు ప్రాణం దగ్గరకు వచ్చేటప్పటికి ఇవన్నీ పోతాయి నాకు పళ్ళు ఊడిపోయినాయని గానీ ఏం లేదు పళ్ళు ఊడిపోతాయి విశాలం ఏమంట సరేనా అంతే గడ్డం తెలబడిపోయింది ఓకే గడ్డానికి నల్లగా వేసామనుకోండి బానే ఉంటది కొన్ని రోజులు తర్వాత ఈ పక్క కనపడుతుండే మళ్ళీ ఎందుకు వచ్చాను కూడా ప్రాణం దగ్గరకు వస్తే ఈ బాధలన్నీ ఎగిరిపోతాయి టోటల్ గా పోతాయి నేను పొట్టిగా ఉన్నాను పొడవు కావును ఇట్లా ముక్కు ఇట్లా చెవి ఇట్లా చెవి ఎట్లా ఉంది ఆల్ రైట్ ముక్ ఇట్లా ఉంది ఆల్రైట్ చెవి ఇట్లా ఉంది వినపడుతుంది కదా ముక్కు ఆచార చిన్నదో పెద్దదో ఉంది పోని పెద్దదు మాత్రమే పడిచయం బట్టి చిన్నదిండేవాళ్ళకి పట్టకుండా ఉంది చెప్పండి ఎందుకు వచ్చిన బాధలు సరేనా ప్రాణం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ గొడవలన్నీ ఎగిరిపోతాయి అదే మనోమయ కోశ్చన్ దగ్గరకు వచ్చింది అనుకోండి ఇంకా పోతాయి ఎందుకో తెలుసా ఇది చాలా ఇంపార్టెంట్ నిత్యం మన జీవితాలు ఉంటాయి కాని మనం ఆలోచన చేయం ఇప్పుడు ఎవరో పోయినారనేటప్పటికి ఫలానాథను చచ్చిపెట్ అంటే ఆయన మీద కాదు మీరు ఎక్కడైనా చూడండి అయిపోండి ఫలానాథని క్యాన్సర్ వచ్చిందని చెప్పగానే వెంటనే ఉండ అంటే ముందే చూపెట్టుకోలేదా ముందు అర్థం కాదు అంటే అప్పుడప్పుడు స్కానింగ్ తీసుకుంటుంటే మంచిది కదా పాపం చూపించి ఉండాల్సింది అది ఆయనకు సంబంధించింది కాదు ఇది ఈయన ఆలోచన లోపల అంతరాపం అర్థం అవుతుందా ఇది మనకేమన్నా దిగుతుందేమో ఉన్నటువంటి కాబట్టి ఆయన చూపించుకోకపోవడం వాళ్ళు వచ్చింది గనక ఏమి పొయ్యేది వాస్తవం అట్లాగే పోతామని ఏమి ఉండదు కొంత తెరిచి ఏది క్రానిక్ అయిపోయిన తర్వాత అయినా సరే చాలా సీరియస్గా ఉందండి లాభం లేదండి ఇంకో పది రోజుల అది కూడా బెటర్ ఎందుకో తెలుసా ఈ పది రోజుల్లో ఎన్ని ఎన్నున్నాయి దస్తావేజులు అన్ని ముందేసేసుకుని రాసేసుకోవచ్చు ఎందుకంటే నేను బతికినప్పుడు ఎవరికి బిసం పెట్టాం గనక ఇప్పుడు తెలిసిపోయింది అప్పుడు పది రోజుల్లో పోతామని రాసేసుకుంటే పోతుంది అర్థం అవుతుంది అదే రోడ్లో యాక్సిడెంట్ లో తప్పనిగిలిపోయాడను కూడా ఏం చేస్తాం చూడండి ఇప్పుడు ఎవరికో క్యాన్సర్ వచ్చిందని ఇక్కడి నుంచే స్కానింగ్ అదే ఇదే ఎట్లొస్తుంది ఏ కారణం చేత వస్తుంది ఏమీ తెలుసుకోలేదా అంటే పొగా చేసుకునే వాళ్ళకి వస్తుంది అంటారంటాడు ఎవడు అనేది అమ్మ తెలుసా పొగాకే వేసుకునేవాడు